పరిశుద్ధురా మహమ్మద్ వందనాలు స్తోత్రాలు ప్రభావ దీవం గల తండ్రి గొప్పదేవ్ ఆయన గత కాలం అంతా మమ్మల్ని కాపాడి భద్రపరచనాలు స్తోత్రాలు దినమంత మిమ్మల్ని మయమోపరచు వినామాన్ని హెచ్చించు కనుక ప్రతి విధమైన అపవిత్రను దుష్టత్వము తండ్రి ఎదిరించి జయించే శక్తిని మాకు అనుగ్రహించు వాక్యం ద్వారా పాటల ద్వారా మీరే మయమో మమ్మల్ని తగ్గించుకుంటే మిమ్మల్ని తగ్గిస్తూ అవును మామూలుగారు పాట మసలాడే దీవుడు మసాడు రాయని చెట్టు మసాడే దీవుడు సయారా సయా ఈ సయారే స మసా ధీ మే రై చోట్టు యూకావు మే రే చట్టు యూకా మసా ధీ కీల సోష నీ బీన సమయాల మాది పలీన సమయాలి భూర్వీ ఉయ సయ సయే సయ మసాల దేడు ఉ మసాల చెట్టు కా మసాల చెట్టు కా మసాల ఉ మా మా కొంచెం కొంచెం రాదు ఓకే పర్లేదు భారం ఉందా వాక్యం షేర్ చేసుకోవాలని అంటే ప్రేరేపణం కలిగి ఉంటే చెప్పొచ్చు వాక్యంలో కెళ్లకు చిన్నగా మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానిస్తాం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా స్వరశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవా మహిమ స్వరూపకు తండ్రి కృప మైడా నీకే స్థుతులు స్తోత్రం అప్రహామి దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకున్న దివరాత్రులు మమ్మల్ని కాల్చి కాపాడి తండ్రి మీకు వెనుకల్లో మీకు అంతఃపురంలో ప్రభావ మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ మీకు రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నారు దాన్ని బట్టి నీకు వందాలి నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు నీకే సమర్పించుకుంటాం అయినా గొప్పదేవ ఉదీ కాల స్థమంలో మీకు సందుకు మేమందరం వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిజని ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యం లేని మా ఆత్మీయ నేతలు మా హృదయాలు తెరవండి ప్రభావం మీరు మాట్లాడండి అనేక మంది విషయాలు మాకు మీకు సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభావ మీ కొరకు మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావ మీరే మాకు మార్గం చూపించాలి మాతో మాట్లాడాలని ప్రభావ శ్రమల కాలంలో బహు భయంకరమైన శ్రమల కాలం మేము ఉంటున్నాం అతని వైరస్ ప్రపంచం అంతా ఉజృంభిస్తుంది ప్రభా ఎక్కడిసిన అలజడి కలహం ప్రభా గలీబీలు భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా ప్రభావ మీరు మమ్మల్ని లోకంలో నిలబెట్టుకున్నారు కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా మేము మీ కొరకు జీవించలాగా సాయపడము ప్రభా నాయన నా తండ్రి దేని విషయంలో మేము భయపడకుండా దేని విషయంలో మేము చింతించుకున్న ప్రభావ మీ కొడుకు రోషం కలిగి జీవించే పిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ నా దేవ నా ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభా అనేకులు ప్రభావ అబద్ధ బోధలో పడి కొట్టి మెట్లాడుతున్నారని ఆయన అబద్ధ నుంచి మతపరమైన జలో జీవిస్తున్నారు ప్రభా ఆ దినము సమీపించుకునే కొలది మీరు బహుధైర్యంగా మీరు విశ్వాసంతో మెలుకుని ప్రార్థించమన్నారు మీరు ఆకట ప్రభు సమీప ఉంది కాబట్టి మేము ప్రతిక్షణ మేము మీరు ఆకట సంబంధించిన విషయాలు మేము కనిపెట్టుకోవాలా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాల ప్రభావం మీకు పరిశుద్ధంగా జీవించాలా మరియు విశేషంగా మీక నీతి సత్యాన్ని ప్రవాణికులు మే ప్రకటించలాగన మనందరినీ అభిషేకించాలని రాణబెడతారుగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీకు గొప్ప సాహసం నిలబెట్టుకోమని ఏసు పరిశుద్ధ నామూ ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ అలూయా అపోస్తున్న పౌలు దశలోనికి రాసిన పత్రిక అపోస్తున్న పౌలు దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి దశలోనిక మొదటి దశలోనికి రాసిన పత్రిక మూడవ ధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు మనం ధ్యానిస్తాము ఈ అంశం మనం దేని గురించి మనం ధ్యానిస్తామన్నప్పుడు ఏసు ప్రభు నమ్ముకున్న ఆయన నామందు ఏ సుక్రీస్థానంలో వాపసం పొందుకొని ఆయనను సొంత రక్షకులుగా స్వీకరించి ఆయన సువార్థ పరిచయలు మనం పోతున్నప్పుడు మనం ఎట్లా జీవించాలా ఏ రీతిగా ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించాలా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభు మనకు చెప్పిన శిష్యులతో చెప్పిండు ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుంది కాబట్టి ఆయనను నేను లోకాన్ని జయించున్నా కాబట్టి మీరు లోకాన్ని జయించండి అని మన ప్రభు జ్ఞాపం చేసిండు కాబట్టి ఈ చివరి కాలంలో బహు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి సమస్యలు ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రతి చూచినా మనకు దేవుడు చూపిస్తున్నాడు ఈ యుగం ముగించే కాలంలో మనం ఉన్నామని మన విమోచన దినం చాలా దగ్గరగా ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ టైంలో దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టిండు కాబట్టి మనం ఎట్లా జీవించాలా నీకు నీ విశ్వాసంలో మనం మనం పోతున్నాం విశ్వాస సహితమైన ఆయన మార్గాన్ని పట్టుకొని మనం పోతున్నాం పోతున్నప్పుడు నీకు ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు నీకు ఎదురవుతో ఉంటే ఆ టైంలో నువ్వు అది ఎట్లా నువ్వు అర్థం చేసుకుంటావు ఏ రీతిగా దాన్ని జయించి నువ్వు ముందుకు పోతావు ఏ రీతిగా నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు ఏ రీతిగా ప్రభు నీకు ఇచ్చిన ఒక పరిచర్యని నువ్వు ముందుకు కొనసాగించుకుంటావు తుది ఇక పరిచర్య తుడు ముట్టించేంత వరకు వరకు మనం వెనక దీసేది లేదు ఇంతకాలం దేవుడు ఎన్నో విషయాలు గడిచిన కాలంలో గాని ఎన్నో విషయాలు ప్రభు మనం అనేక పర్యాల నుంచి మీరు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో విషయాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి ఇది చివరి టైం అన్నట్టు అంటే ఇక చాలా దగ్గరగా రాకట కాబట్టి మనం ఎట్లా జాగ్రత్తగా జీవించాలా అనే విషయాలు ప్రభు మనతో మాట్లాడం పరిశుద్ధంగా జీవించకపోతేనే వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తానని ప్రభు దేవుడు మాట్లాడండి ఎందుకంటే అనేకులు ఆయన మాట విని గ్రహించలేని స్థితులు ఉన్నారు పెడ పెట్టి విని వినలేని స్థితులు ఉన్నారు కాబట్టి విశ్వాసులైన మనము ప్రభు నమ్ముకున్న మనము ఏ రీతిగా మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలా ఏ రీతిగా ప్రభు కొరకు మనం ఈ లోకంలో జీవించాలా అనే విషయాలు మనం మనం కాబట్టి మనం ఒక దేవుని సేవకులుగా మెల్క్ శ్రద్ధకు మనం ప్రభు మనం పెట్టిండు పరిశుధ ప్రవేశించే యోగ్యతను ప్రభు మనకి మనం లేవీ నుంచి మెల్కు శ్రద్ధకు క్రమంలో ప్రభు దేవుడు ఆ రీతికి మనం తయారు కాబట్టి మనం ఆ రీతిగానే మనం ముందుకు పోవాలనే విషయం మనం ప్రభు మన జ్ఞాపకం అయితే ఇక దశలోనికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఇక్కడ ఒక పౌలు ఒక విషయాన్ని ఇక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఒక సంఘానికి కాబట్టి మొదటి వచ్చినాం మూడో అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి ఇక సహింపజాలక ఏ దిశలో మేము ముంటిమిగా ఆయన ఒంటిగా ఉండటం అయినా మంచిదని ఏంచి చూడండి ఇక ఇక సహింపజాలక ఏం సహిస్తున్నాడు మేము ఒంటిగా నైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైన తిమూతిని పంపితిమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పిమి కదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించటప్పుడు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము చూడండి పౌలు ఇక విషయాను ఇక ఒక దేశలోని కానీ సంఘానికి చెప్తున్నాడు అంటే వాళ్ళు మర్చిపోయినారు ఈ వాక్యం ప్రకారంగా వాళ్ళు మర్చిపోయినారు మర్చిపోయినప్పుడు పౌలు చెప్పిండి మీకు ఖచ్చితంగా శ్రమల కాలంలో మనం ఉంటున్నాం మనకు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది కాబట్టి ఈ శ్రమ వల్ల ఎవరు కూడా కదిలింపబడద్దు చెప్పే పాయింట్ అది నువ్వు శ్రమ వల్ల వీలేదు శ్రమను కదిలించాల కాబట్టి పౌలు వాళ్ళని ముందుగానే చెప్పిండు పౌలు కానీ వాళ్ళు మర్చిపోయినారు కానీ తిమోతిని పంపిస్తాడు పౌల దగ్గరికి పౌలు అక్కడ సంఘానికి తిమోతిని పంపిస్తున్నాడు చూడండి ఈ తిమోతి అనే వ్యక్తి పౌలుకు చాలా సన్నిహితంగా ఉండేటాడు పౌలు చెప్పిన పత్తి వాక్యాన్ని దేవుడి నుంచి బయలుపరిచేబడిన ప్రతి వాక్యాన్ని పౌలు ద్వారా అతన్ని స్వీకరించేవాడు దాన్ని జాగ్రత్తగా పాటించేవాడు కాబట్టి మంచి పరిచారకుడుగా తిమోతిని పౌలు ఏర్పరచుకున్నాడు తన సేవలో ఒక శిష్యుల్లాగా చూడండి ఎందుకంటే ఆ పౌలు ఏ ఎక్కడికి పోయినా గానీ పౌలు ఎమ్మిటే పౌల్మడించాడు ఆయన కాబట్టి స్పెషల్ గా రెండు పత్రికలు రాస్తాడు తిమోతికి ఎందుకంటే ఎన్నో సంఘాలకు పోయి తిమోతి హెచ్చరించాడు అనేక సంఘాలకి పౌలు పంపిస్తాడు నేను తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నా మీరు జాగ్రత్తగా అతను వచ్చి మీ మిగించి ప్రార్థన చేస్తాడు మిమ్మల్ని మరోసారి మీకు ఆ యేసు ప్రభుత్వ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ శ్రమల కాలంలో ఉంటున్న మనం ఎవరు మనకు కదిలింపబడద్దు మనం జాగర్తగా జీవించాలని తిమూతిని పంపిస్తున్నా చూడండి మనం శ్రమ అనుభవించున్నప్పుడు ఉన్నదని మీతో ముందుగా చెప్పితే కదా అంటే ముందు చెప్పిండి ఆయన శ్రమ వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించండి దేవుని వాక్యాను సరంగా జీవించండి మీరు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి మీ పరిశుధతను ప్రభు పరిశుధతలు జీవించండి అనే విషయాలు పౌలు చెప్పినా గానీ వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళా తిమోతి రావాల్సి వస్తుంది చూడండి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా చూడండి సేవా చేతుల్లో మనం ఉంటున్నప్పుడు దేవుడు అనేక ప్రాంతాలకు మనం నడిపించినప్పుడు మన ఇట్లనే అర్థం చేసుకోవాలా నేను అట్లా అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే దేవుడు ఒక ప్రదేశానికి ఒక ప్రాంతానికి నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన ఆదేశించినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలా ఆ క్షణం వాళ్ళ విశ్వాసం ఎట్లుందో ఆ బిడలు ఏ స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు కాబట్టి తిమోతి ఏం చేసిండ పౌలు చెప్పగానే వెళ్ళిపోయింది హలో తిమోతి తిమోతి పౌలు చెప్పగానే వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయినప్పుడు పౌలు చెప్పిన మాటకి తిమోతి ఆ దశలోని సంఘానికి వెళ్ళి పరిచయ చేస్తున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఉంటుంది శ్రమల కాలము మీరు జాగ్రత్తగా జీవించడం అని తిమోతి ఎంతగానో ప్రేమతో చెప్తుండడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా తిమోతి ఏం చేసాడు వెంటనే ఏం ఆలోచించుకున్నా ఆ ఒక సంఘానికి వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించిన వాళ్ళంతా దేవుని బిడలు క్రైస్తవులు దేవుని స్ప్రో నమ్ముకున్న వాళ్ళంతా ఆ టైంలో తిమోతి చెప్పినప్పుడు వాళ్ళకి మళ్ళీ రిపీట్ గా జ్ఞాపకం చేస్తుండదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతిక్షణం ఏంటంటే ఈ శ్రమల కాలంలో ఎవడు కూడా కదిలింపబడద్దు ఎందుకంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలా కదిలించే శ్రమలు నువ్వు నేను షేక్ చేస్తే ఈ శ్రమలు అయినా కానీ నువ్వు కదిలింపబడానికి వీలేదు ఎందుకో తెలుసా నువ్వు ఏస్తు ప్రభు అనే పునాది మీద నువ్వు నీ జీతాన్ని కట్టుకుంటే నువ్వు కదిలింపబడవు నువ్వు ఆ శ్రమకు నువ్వు లోబడవు ఆ శ్రమను నీ మీదకు వచ్చినా గాని అది నిన్ను ఏం చేయలేదు ఎందుకంటే నీ పునాది నువ్వు ఏస్తు ప్రభు అనే పునాది మీద ఆయన వాక్యం పునాది మీద నువ్వు జీతాన్ని కట్టుకున్నావు కాబట్టి నువ్వు శ్రమ వచ్చినా గాని ఖచ్చితంగా శ్రమ వస్తుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అది అమాంతంగా నీ మీద వచ్చినప్పుడు అది నేను ఏం చేయలేదు ఎందుకంటే నీ పునాది స్థిరంగా ఉంది ఏసు ప్రభు పునాది మీద ఉన్నావు ప్రభు ప్రభువులో నువ్వు కట్టబడ్డావు కాబట్టి నువ్వు భయపడద్దు అనే విషయం ప్రభు జ్ఞాపనం చేస్తాను ఎందుకంటే కదిలించబడే శ్రమ అంటే ఏంది చూడండి మనం చూస్తాం తుఫాను గాలి తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద షెట్లు మొత్తం పడిపోతా ఉంటాయి వేర్లతో సహా పెకలించుకొని మొత్తం పడిపోయి ఉంటాయి పడిపోయినప్పుడు ఆ కొన్ని చెట్లు ఏమైతే ఆ తుఫాన్కి ఆ గాలికి అవి అవి ఏం చేస్తారు స్ట్రాంగ్ గా ఉంటాయి కొన్ని పడిపోవు కొన్ని పడిపోతాయి ఎందుకు పడిపోతాయినప్పుడు ఆ వేరు అనేది దాంట్లో గట్టిగా లేదన్నట్టు వేరు పారుకున్నా గాని ఆ వేరు అనేది ఆ ఆ గాలికి తట్టుకోలేక వేరుతో సహా పైకిలించబడిందంటే అది దాని దానిది ఏ రీతికి దాని స్థితి అనేది మనం అర్థం చేసుకోవాలా కానీ కొన్ని చెట్లు పడిపోవు కొన్ని చెట్లు కొమ్మలు ఇరిగిపోతా ఉంటాయి రకరకాలుగా చూస్తాం మన తుఫాను వచ్చినప్పుడు మీరు చూడండి కొన్ని చెట్లు పడిపోతాయి కొన్ని చెట్లు కొమ్మలు ఇరిగిపోతాయి కానీ చెట్టు పడదు కొన్ని చెట్లు అయితే అసలు ఏం షేక్ కావు ఆకులు రాలిపోతాయి అట్లా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మనం కూడా చెట్లతోనే పోల్చబడ్డాం ఒక విద్యగా చెప్పాలంటే ఉపమన రీతిగా చెప్పాలంటే మనం చెట్లతోనే పోల్చబడ్డావు ఒక అమాంతంగా నీ మీద ఒక తుఫాను ఒక భయంకరమైన ప్రళయం నీ మీదకి వచ్చింది అనుకో ఏం జరుగుతుంది ఒక చెట్టు కొమ్మన్న విరిగిపోవాలా చెట్టు అన్న పడిపోవాలా రాలిపోవాలా ఏమైనా కానీ అదొక స్థితులు అన్నట్టు నువ్వు సంపూర్ణంగా నువ్వు ప్రభుల నాటబడి సంపూర్ణంగా నువ్వు జీవిస్తే నువ్వు పడిపోవు కాబట్టి శ్రమ ఖచ్చితంగా వస్తుంది నీకు ఖచ్చితంగా శ్రమ వస్తుంది చూడండి గాలి అనేది అన్ని చెట్లకు వీసింది కదా అన్ని చెట్లకు వీసింది గాలి నేను సేవకుల గురించి మాట్లాడుతున్నా ఆత్మీయమైన దేవుని బిడల గురించి మాట్లాడుతున్నా కాబట్టి చెట్లుతో పోల్చబడిన మనం ఏ రీతిగా ఉండాలన్నప్పుడు కొన్ని చెట్లు పడిపోతున్నాయి కొన్ని చెట్లు ఆ ఆ గాలికి తట్టుకుని నిలబడుతున్నాయి కొన్ని చెట్లు కొమ్మలు ఇరిగిపోతున్నాయి అంటే వాటికి ఎన్నో గాయాలైతున్నాయి ఎంతగానో అవి వేదన బొంతు అయినా గానీ అవి నిలబడుతున్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే అలాంటి టైమ్ ఇప్పుడు మనం ఉంటున్నాం బహుభయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం దేవుడు మంత్రులు మాట్లాడిండు మీరు పరిశుద్ధంగా జీవించండి ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నా ఈ లోకం మీద నా ఉగ్రత రాబోతుంది మీరు మటుకు జాగ్రత్త మీరు నా బిడ్డలు గనక మీరు జాగ్రత్తగా జీవించండి మీరు పరిశుద్ధంగా జీవించండి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి మీరు నా మాటను మీరు దాని ప్రకారంగా నడవండి అనేకులు దాన్ని ప్రకటించాడని ప్రభు మంత్రులు మాట్లాడాడు కాబట్టి మనం అందుకే ప్రతి క్షణం మనం పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే అక్కడ ఆ యొక్క ప్రకారంగా మనం అపవిత్రంలో ఉంటే ఖచ్చితంగా నీ మీద ఉగ్రత నీ వస్తుంది కాబట్టి మన జీవితాలు మన ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మనం పరిశుద్ధంగా జీవించడం మనం ప్రయాసపడాలా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా ఎందుకంటే ఈ ఈ దశలోని సంఘము ఆ ఆ రీతిగా శ్రమలకు పడిపోతున్నారు కాబట్టి పౌలకు దేవుడు ప్రేరేపంచేత తిమూతికి నడిపించినప్పుడు ఈ శ్రమ నుంచి ఎవరు సహింపజేయాలక చూడండి ఇంకా చదవనక్కడ ఇక్కడ ఏముందంటే చూడు ఆ నాలుగో వచ్చిన మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమూతిని పంపితిమి మేము మీ యద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పౌలు మనము శ్రమ అనుభవిస్తుందని మీతో ముందుగా చెప్పి కదా ఒకసారి చెప్పింది ఇప్పుడు శ్రమ ఉంటుందని అనుభవించవలసిందని మీతో ముందుగానే చెప్పితే కదా అలాగే జరిగింది ఇప్పుడు శ్రమ వచ్చింది ఇది మీకు తెలియను మీకు తెలుసు కదా అంటున్నాడు అంటే తెలుసు కదా అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళు మర్చిపోయినారు విన్న వాక్యాన్ని మర్చిపోయినారు అందుకే వాక్యం మన హృదయంలో లేకుంటే సైతాన్ మీద మనం విజయం పొందలేము ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యాకోపరచిన పత్రికలో దేవుడు మాట్లాడుతాడు యాకోబుతో మాట్లాడుతాడు మీరు అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎద్దకెళ్ళి పారిపోయినట్టు ఎట్లా ఎదిరిస్తాను అపవాదిని నీకు ఆత్మవలన వలన ఖడ్గం అవసరం కదా పరిశుధాత్మ అభిషేకం నీకు అవసరం ఆత్మ వలన ఘడ్గం నీకు అవసరం దేవుని వాక్యం చేత వాన్ని ఎదిరించగలవును ఓడగొట్టగలవు నువ్వు నీకొక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమూలో ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని వాడాలా నువ్వు వాక్యంతో వాడి ఆ వాక్యంతో విజయం పొంది వాడిని నీ కాబట్టి ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే కృంగిపోతూ ఉంటావు అందుకు నువ్వు చెక్కబడతా ఉంటావు విజయం పొందలేకపోతా ఆ శ్రమ నువ్వు అనుభవిస్తూ ఉంటావు మళ్ళీ దేవుని అడుగుతా ఉంటావు నాకు ఎందుకు ప్రభావిస్తామని కాదు నీకు శ్రమ వస్తుంది ముందే చెప్పిన మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తాను నాకు ఎందుకు ప్రవహిస్తామని బాధ ఇక వేదన అట ప్రార్థన మనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన చెప్పిన ఆల్రెడీ ప్రమా ఆయన నువ్వు చేయాల్సింది మనం చేయాల్సింది ఏందంటే ఆ శ్రమను ఎట్లా ఎదుర్కోవాలా అనేది నేను చెప్తున్నా మీకు పాయింట్ ఆ శ్రమను ఎట్లా ఎదుర్కోని ముందుకు పోవాలా కేవలం దేవుని వాక్యమే ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు సాక్ష్యాలు ఇవన్నీ ముఖ్యమే కానీ అసలైంది వాక్యంకి వచ్చే వరకు ఏం జరుగుతుంది అంటే టైం అనేది చాలా తక్కువ చేస్తారు ఓపిక ఉండదు మనుషులకి అలిసిపోతా ఉంటారు ఓపిక ఉండదు వాక్యం ఓపిక కూడా ఉండదు చూడండి ఒక విషయం మాకు అర్థం చేసుకోవాలా ఒక టైం వచ్చినప్పుడు నీకు వాక్యం చెప్పేటోళ్ళు కూడా దొరకరు నీకు సత్యాన్ని చెప్పేటోళ్ళు దొరకరు ఎందుకంటే దేవుడు ఒక టైం వచ్చినప్పుడు ఆయన బిడల్ని రకరకాల ప్రాంతాలకు నడిపిస్తుంటే అప్పుడు నీకు వాక్యం చెప్పేటప్పుడు ఉండడు మరి ఇప్పుడు నుంచే నువ్వు సంపూర్ణంగా ఆ జీవాహారాన్ని ఆక తాజా మనను నీ హృదయంలో జమ చేసుకపోతే ఆ కరువు కాలంలో భయంకర శ్రమల కాలంలో ఆ ఒక జీవాన్ని నువ్వు ఎట్లా ఇవ్వగలవు ఆ జీవాన్ని మనం సమృద్ధి చేసుకోవాలా మనలో పెట్టుకోవాలా జీవం దేవుని వాక్యం మన హృదయలో పెట్టుకోవాలా ఒకనొక టైంలో నీకు బైబుల్ ఉండదు ఒక ఒక బలం ఎంత ఏంటంటే చాలా మంది బైబుల్ లేకపోతే వాక్యం చెప్పరు అన్నట్టు కాబట్టి బైబుల్ ఉండాలా కానీ ఒక టైంలో బైబుల్స్ ఉండవు ఆ ప్రాంతంలో బైబుల్ అలౌట్ చేస్తారు చెయ్యరు చేస్తారు చెయ్యరు కాబట్టి చేయపోతే నీ పరిస్థితి ఏం కావాలా నీలో ఆయన వాక్యం నీ హృదయంలో పెట్టుకున్నా కదా నీ హృదయమైన పలకమే రాసుకున్నా కదా ఆ వాక్యంతో నువ్వు చెప్తుంటే దేవుని ఆత్మ నీలో నడిపిస్తా ఉంటాడు ఆ అక్కడ జీవ వాక్యం నీలో నుంచి దేవుడు ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో స్థిరపరిచినప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వాళ్ళ రక్షణ పొందారు వాళ్ళ పాపం విడిచిపెడతారు దేవుని సన్నిధి నడుస్తారు అలాంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు అందుకే ఈ జీవాన్ని మనం సమృద్ధిగా నింపుకోవాలి మన హృదయంలో మనం మన హృదయంలో మన జీవితాలలో నింపుకోవాలా దేవుని వాక్యం దేవుని వాక్యాల సంపూర్ణంగా మన నానాల ఎప్పుడు అవకాశం దొరికితే అక్కడ నువ్వు వాక్యంలో బలపడాలా ప్రార్థన కూడా చేయాలా దేవుని శృతించాలా ఇవన్నీ వాక్యం చెప్తుంది ఆరాధన అట్లనేసి మనం ఆరాధన చేయకుండా దేవుని శృతించుకున్నావు పాటలు పాడుకున్నా ఉన్నాం అన్ని చెప్తుంది కానీ అసలు వాక్యం టైంకి వచ్చేవాడు దుష్టుడు ఆ బలహీనతను వాడు కొడుతున్నాడు ఎందుకంటే నువ్వు వాక్యంలో బలపడితే వాడిని వాడు ఓడగొడతావు వాడు నీ ముందు నిలబడలేడు కాబట్టి ఆ ఆ టైంకి వచ్చే వరకు నీకు ఏదో ఒక పని ఏదో ఒక విధానంలో నువ్వు నువ్వు కొట్టుకోబోతా ఉంటావు ఏదో ఆచారబద్ధంగా కొంచెం చదువుతూ వెళ్లిపోతావు కానీ దీర్ఘంగా నువ్వు ధ్యానించి ప్రభావిపు నేను ఏం చేయాలా అని నువ్వు అడిగినప్పుడు ఈ వాక్యం నేను ఎట్లా అర్థం చేసుకోవాలా అన్నప్పుడు దేవుడు మనతో నడిపిస్తూ ఉంటాడు ఆయన ప్రణాళిక ప్రకారంగా చూడండి అందుకే చూడండి ఇక్కడ ఈ శ్రమ అట్టి శ్రమను అనుభవించకు మనం నియమింపబడుతురుగుదము ఇందుచేత ఐదవచ్చు నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవును అనియు మీ విశ్వాసమును తెలుసుకున్న అతని పంపితిమి అల చూడండి అతని వాళ్ళ విశ్వాసం ఎట్టన తిమ్మోతి ఎన్నో సమస్య ఎన్నో రోజులు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్పిన దేవుకి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఎందుకు నాకు ప్రేరేపణ కలుగుతుంది అక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏమో ఒకసారి పోయిరా అని చెప్పి తిమోతిని పంపించేయండి పౌలు పంపులు పౌలు పంపించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పౌలు ఏదైతే అనుకుంటూ అదే జరిగింది అక్కడ చూడండి దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్రేరేపణ ఇలాంటి ఆత్మ మనకు కూడా అవసరం కదా ఇలాంటి నడిపింపు కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలి ఎందుకంటే మనం కూడా దేవుని సేవకులమే కదా సువార్త ప్రకటించే వాళ్ళం ఆయన సన్నిధిలో జీవించే వాళ్ళం మనం అంతా క్రమంలో ఉన్న వాళ్ళం ఆయన రాజు అయన రాజులకు రాజు కాబట్టి మనం ఈ లోకంలో ఒక రాజులాగా తయారు చేసిండు నువ్వు ఆయన ప్రజల బాగోగులు చూడాలని ఆయనే రాజు ఆ రాజురేఖాన్ని ప్రభు మనకిచ్చిండు కదా కాబట్టి ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోండి కాబట్టి తిమోతి పోయినప్పుడు అట్లనే జరిగిందంట ఒకవేళ శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడేమో చూడండి వాళ్ళ శోధనలో మా ప్రయాసం మొత్తం వ్యర్థమైపోద్దామని చెప్పి పౌలు భయపడి తిమోతిని పంపించిండు అందుకే మనం ఎందుకు దేవుడు మనం అనేక ప్రాంతాల్లో నడిపిస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరి భయంకరంగా ఆ వాళ్ళకు వేసు ప్రభంటే తెలియదు అంట కొన్ని ప్రాంతాల్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది చూడండి ఎందుకంటే దేవుని దేవుని ప్రేమ చెప్పేవాళ్ళు లేరు అన్నట్టు లేరు కాబట్టి ఆ ప్రేమను తెలుసుకున్న మనము దేవుని ప్రేమ ఉంది కాబట్టే కదా పౌల్ని పంపించాడు పౌలు తిమోతిని పంపించండు కాబట్టి తిమోతి ఏం చెప్పిండు అక్కడ ఏం సందేహించుకొని వెళ్ళిపోయాడు ఎవరిని తోడు తీసుకొని బోలే ఎవరిని తీసుకుని రమ్మని చెప్పలే తిమౌతి నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు నేను అంతే దేవుడినితో మాట్లాడుతాడు పలానా నువ్వు వెళ్ళిపోవాలా పలానా ప్రదేశానికి వెళ్ళను నీ దేవుడిని బయలుపరుస్తాడు కళల రూపకంగా దర్శనరీతికి నీతో మాట్లాడినప్పుడు నీకు ప్రేరేపణిస్తూ ప్రార్థన చేస్తుండే నీకు దేవుడు మాట్లాడుతుండడు ఆత్మ నిన్ను నీతో మాట్లాడుతాడు దేవుని ఆత్మ పలాని దిక్కడికి వెళ్ళని అప్పుడు నువ్వు వెంటనే తడవ చేయకుండా వెళ్ళిపోతూనే చూడండి అందుకే మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలా అందుకే అంటే ఒక్కడి గురించి బైబుల్ మాట్లాడుతుంది నువ్వు ఒక్క ఏదైనా ఏదన్నా కూడా మనం చెప్తుంటు సైకాలజీ ఫిజికల్ చెప్తుంట వన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా కాబట్టి ఒక్కడి నుంచి ఏదైనా స్టార్ట్ అవుతుంది నువ్వు ఒక్కడ ఒక ముందు అడుగు వేస్తే దేవుడు నిన్ను ఐదు అడుగులు ముందుకు నడిపిస్తాడు చూడండి కాబట్టి ఒక్కడు వెయ్యి వందలు పౌలు కూడా ఒకటే స్టార్ట్ అయ్యిండు ప్రతి ఒక్కరు ఒక్కడే స్టార్ట్ అయ్యిండు సేవలు చూడండి కాబట్టి మనం అట్ల ఒక్కరు మనం అట్లా విస్తరించాలా ఒక దశలో మనం కలిసి ఉన్నాం కానీ ఒక దశకు వచ్చినప్పుడు ఇండివిజువల్ గా మనం ప్రపంచం అంతా వెళ్ళిపోతనే ప్రభు ఎక్కడ నడిపిస్తా అక్కడ ఆ టైంలో మనం ఇప్పుడు ఉన్నాం ఎందుకంటే ఎక్కడో వాక్యం నాకు గ్యాప్ వస్తలేదు తిమో ఎక్కడ ఉంటుంది అది మీరు ఒకరులైన జీవ మధ్య ఉన్నారు జీవ వాక్యం పట్టుకున్నారు జ్యోతుల ఉన్నారు అంటారు ఎక్కడ ఉంది వాక్యం అంటే ఈ వక్రుల ఒక్క్ర జనం మధ్యలో మనం ఉన్నాం సర్పంలో తేలు మధ్యలో ఉన్నాం అంటాడు యాచికలతో నువ్వు తేల మధ్య నివసిస్తున్నావు సర్పల మధ్య నివసిస్తున్నావు ఆ జనకు నువ్వు భయపడకూడదంటాడు అంటే మీరు అర్థం చేసుకుని తేళ్ళు పాములు ఏం చేస్తాయి మనుషుల్ని ప్రకృతి సంఘిస్తూ భయంకరం కాటు వేస్తే చంపేస్తే కానీ అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటా వాళ్ళు మనుషులే అని వాళ్ళ గుంపు ఒక తెగవారని అయినా గానీ ఆ కాటు నీకు పనిచేది మీద ఎందుకంటే అవి నేను ముట్టలేడు వాడు ఎందుకంటే నువ్వు దేవుని వాక్యంలో నువ్వు స్థిరపరచబడ్డవు దేవుని అగ్ని నీలో ఉంది ఆయన అభిషేకం ఉంది కాబట్టి నేను ముట్టలేడు కాబట్టి నీకు శోధన ఖచ్చితంగా ఉంటది వాళ్ళ ద్వారా శోధన ఉంటుంది యేసు ప్రభు లేదా నేను అదే వాక్యం నేను నేను చాలా స్ఫ్ట్ రాసుకున్నా కానీ నేను తర్వాత నేను చెప్తాను ఎందుకంటే ఇది మనం కాన్ఫిడెన్స్ కాల్ కాబట్టి ఎక్కువ టైం మనం తీసుకోకూడదు కాబట్టి నేను ఎన్నో ప్రిపేర్ అయినా కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే లోకాసు వార్త అధ్యాయంలో దేవుడు కొన్ని వారాల నుంచి నాకు దేవుడు మాట్లాడుతున్నాడు నేను అదే యాక్సెల్ నేను కాబట్టి టైం లేదు కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను ఒక ఒక ఫైవ్ చూడండి ఎందుకంటే యేసు ప్రభు పొంది తర్వాత ఆయన ఏం చేసిండు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆత్మ చేత శోధింపబడుకు ఆత్మ వలన అరణ్యంలో కొని కొనిపోబడినని వాక్యం ఉంది చూడండి చాలామంది కొనిపోయిండు తర్వాత ఆయన నలభై దినాలు శ్రమ పడి అపవాది శోధించింది చెప్పి మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఆ స్టార్టింగ్ మొదటి రెండు వచ్చిన దేవుడు ఎన్నో విషయాలు నాకు నాకు దేవుడు ప్రార్థన చేసి వాక్యం చదువుతుంటే ఎన్నో విషయాలు అది ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రవ్వ అని ఆ ఆకలి దేనికి సంబంధించింది ప్రవ్వ ఎందుకు ప్రభావ మీరు శోధింపబడాలా ఏంది ప్రవ్వ దీన్ని ఎట్లా నేను అర్థం చేసుకోవాలా అని దేవుడు లోకాసు వార్త నాకు నాలుగద్దలు చూపిస్తున్నప్పుడు నేను దాన్ని విడిచిపెట్టలే ఎప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ చేసినాక నా పని ఉన్న టైం ఉన్న అదే వాకి ధ్యానిస్తుంటే దేవుడు చాలా విషయాలు నేను షిఫ్ట్ చేసుకున్నా కానీ ఇంకా విషయాలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కదా కాబట్టి ఉన్న సమయాన్ని మనం దాన్ని ప్రభు కొరకు మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే సమయం దాని అంతటా అదే పోతనే ఉంటది దాన్ని నువ్వు నేను ఆపలేం ఎందుకంటే దాని పరిమితి అంతే దాని అది దేవుడు అట అది అది పోతనే ఉంటుంది అది నువ్వు దాన్ని ఆపలేవు కానీ ఆ సమయంలో దాన్ని పోక ముందు దాన్ని నువ్వు తీసుకోవాలా ఆ టైం నువ్వు తీసుకోవాలా ఎందుకంటే సైతాన్ని ఏం చేస్తా టైంలో పడేస్తాను మనం టైంలో బట్టి మనం దొర్లుకుంటూ పోతూనే ఉంటాం పరిగెత్త ఉంటాం ఆడావుడిగా పరిగెత్త ఉంటాం కానీ ఆ టైం ఒక క్షణం ఆగి నిలబడితే ఆ టైం నువ్వు తీసుకోగలవు దాన్ని ఆ టైమ్ ఆయన మహిమ కొరకు పోయి సృష్టిలో పత్తిది ఆయన మహిమ కొరకే తయారు చేయబడింది కాబట్టి అది ఆ టైమ్ కూడా ఆయన మహిమ కొరికే కదా తయారు చేయబడింది కాబట్టి అది అన్ని ఆయన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోవాలా మనం తీసుకుని ఆయన మహిమపరచాలా కాబట్టి ఈ శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసం మనం కాపాడుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభు కొరకు నేను ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను ఇక నాలుగో లోకత్సవర్తనాలుగా అయితే నేను ఎందుకంటే ఇక టైం లేదు కాబట్టి కాబట్టి ఆ దానికి ఇంట్రడక్షన్ గా కొంచెం చిన్నగా నేను చెప్తాను సరే ఇది కంప్లీట్ చేస్తాయి వాక్యము చూడండి ఐదో వచ్చినంలో ఎందుచేత నేను ఇక ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించేమో అనియో మా ప్రయాసము వ్యర్థమైపోవును అనియో మీ విశ్వాసము తెలుసుకోమని అతను తిమోతి ఇప్పుడు మీ అద్దకు వచ్చి మా ఎద్దకు వచ్చి మీ అద్దె నుండి మా ఎద్దకు వచ్చి మిమ్మల్ని మేము ఎలాగో చూడని ఆపేక్షించున్నాము అలాగే మేము మీరు నమ్మొచ్చు అని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుని చున్నారని మీ విశ్వాసమును గుచ్చి మీ ప్రేమను గుచ్చి సంతోషకరమైన సమాచారము తెచ్చాను చూడండి సంతోషకరం అంటే ఈ శ్రమల్లో ఎవరన్నా పడిపోతారేమో ఈ శ్రమంలో ఎవరైనా పడిపోతారేమో అని పౌలు భయపడి కానీ అక్కడ వస్తే పరిస్థితి ఆ శ్రమలు వచ్చినాయి వాళ్ళకి కానీ తిరిగి మళ్ళా తిమోతి వాళ్ళందరికీ బలపరిచి మళ్లీ సంతోషమైన సమాచారం తీసుకొని పౌల దగ్గరికి వెళ్తున్నాడు చూడండి ఎంత గొప్ప ధన్యత కాబట్టి మన సేవా జీవితం కూడా అట్లనే ఉండాలా ఫిలిపు సువార్త ప్రకటిస్తే నస ఒక సమరయపట్నం మొత్తం మిగులు సంతోషం కలిగింది గొప్ప సంతోషంగా ఎంతో రక్షణ పొందిన విశేషమైన అద్భుతాలు జరిగినాయి అక్కడ చూడండి అక్కడికి అది పరిమితి కాలే తర్వాత దేవుని ఆత్మ చెప్తున్నాడు నువ్వు గాజాపట్నంకు వెళ్ళు ఒక నసంపుకుడు రథం మీద తీసుకొని అతడు ఎంతో కాలం నుంచి వాకించబోతున్నాడు అతనికి అర్థం కాలే పో చెప్పు నువ్వు అతను ఎంతగానో వేదన పడుతున్నాడు ఎంతగానో ప్రయాస పడుతున్నది అర్థం చేసుకోవాలని ఎవరు చెప్పాలని అతను బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళు ఇప్పుడు ఇక విషయం మీరు అర్థం చేసుకోండి అతను ప్రభు నమ్ముకున్నాడు కానీ నమ్ముకున్నాడు వాక్యాన్ని చూస్తున్నాడు కాని ఆయనకు అభిషేకం లేదు దేవుని మారుమని మారుమనిసు రక్షణ లేదు అటు ఆయనకు లేదు కానీ చదువుతున్నాడు ఏదో ఆసక్తి ఉంది అతనికి ఎవరు ఈయన ప్రవక్తనా లేకపోతే ఇంకొకరా అనేది ఆయన ఎంతకాలం నుంచి పోతున్నాడు ఆ రథం మీద ఎంతకాలం నుంచి ఎరుసెంట్ ఆరాధించి పోతుండో ఆ రథం మీద కానీ ఒక టైం వచ్చింది దేవుడు ఫిలిప్ అక్కడ ఇప్పుడు మీరు అర్థం చేసుకుని అలాంటి టైమ్ లో ఎంతో మంది దేవుని బిడలు ఆయన వాక్యాన్ని చదువుతున్నారు కానీ అర్థం చేసుకుని స్థితులున్నారు మారు మనసు పొందాలనుకుంటున్నారు కానీ మార్గం చూపించే లేరు ఎట్లా అర్థం చేసుకుని లేరు కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను మన ఆ రీతిగా నడిపిస్తాడు ఈ టైమ్ ఈ కాలంలో కాబట్టి నువ్వు ఆ ఇంటర్ఫిటేషన్స్ నువ్వు నువ్వు వాళ్ళకి నువ్వు చూడండి ఆ ఫిలిప్ అక్కడ పోయినప్పుడు ఆ రథం మీద కూర్చున్నప్పుడు ఇది ఎవరి గురించి చెప్పబడింది ప్రవక్త తన గురించి చెప్తున్నా మరి వేరొకని గురించి చెప్తున్నప్పుడు అప్పుడు ఏ సుప్రమ ఆయన సువార్థ చెప్పినప్పుడు అప్పుడు నేను నమ్ముతున్నా అన్నప్పుడు ఇప్పుడు నీళ్ళ ఆటంకం నీళ్ళు ఇప్పుడు నాకు ఆటంకం ఏంది నాకు బాప్తీసం ఇ అన్నప్పుడు నువ్వు నమ్మితే విశ్వాసం పెడితే నీకు బాప్సం ఇస్తాను అంటే నేను విశ్వసిస్తున్నానని చెప్పడు అప్పుడు వెంటనే ఆయన బాప్సం పొందుతుడు తర్వాత రథం మీద ఎక్కుతాడు తన దేశానికి వెళ్ళిపోతాడు ఫిలిప్ మళ్ళీ పట్టణానికి వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటి సేవా జీవితంలో మనం ఉండాలా ఎందుకంటే ఇప్పుడు అది అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మ మనకు పొందుకోవాలా ఎందుకంటే మన ఆత్మీయ కూడా ఆ రీతిగా నడిపిస్తారు దేవుడు కాబట్టి నువ్వు ఆత్మలో ఆ రీతిగా జీవించినప్పుడు దేవుని ఆత్మని నీతో మాట్లాడతాడు నీకు బయలుపరుస్తాడు ఫలానే పట్టణంలో ప్రాణ దేశానికి వెళ్ళమని చూడండి ఆ టైంలో ఫిలిప్ అక్కడ గోపంతో పరిస్థితి ఏం కావాలా చూడండి మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే అలాంటి ఆత్మలు అలాంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి దేశంలో క్రైస్తవుల్లో ఉన్నాయి ఆ రీతిగా దేవుని తెలియని వాళ్ళు ఉన్నాయి మరి వాళ్ళందరికి ఎవరు చెప్పాలా ఫిలిపులు అంటాడు పోవాలా ఫిలిపులు లేడు కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనమే ఫిలిపులు మనమే దేవుని పరిచారకులం కదా కాబట్టి మనం లూకా నాలుగద్ద సంబంధించింది తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చెప్తాను ఈసారి నిష్టి ఛాన్స్ కాబట్టి మనం ఎందుకు రక్షణ పొందినం మన మన మన ప్రణాళిక దేవుని చిత్తం ఏంది దేవుని ప్రణాళిక ఏంది అన్నప్పుడు చాలా సార్లు మానవ ఉంటాం మనం ఏంటంటే మనం మనం ప్రార్థన చేసుకో మనం మన ప్రార్థన బలం తక్కువగా ఉంది మనం మనం అని రకరకాల తలంపులు పెట్టి మనం పోతే కార్యం జరుగుతులేదు అని అనేది డిస్కర్షన్ ఉంటారు ఇది మానవ తలంపు ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్నప్పుడు నువ్వు అభిషేకం పొందుకు పరిశుభాత్మ పొంది రక్షణ పొందిన అన్ని ఉన్నాయి మరి ఎందుకు వెనక అంటే నువ్వు తీర్మానం సరిగ్గా తీసుకుంటు బిటిష్ బ్రిటిష్ సరిగా తీసుకోవట్లేదు నిర్ణయం నీకు నిర్ణయం సరైన నిర్ణయం కాదన్నట్టు అపనమ్మకంతో నిర్ణయం తీసుకుంటున్నావు అది కాదు కార్యం కాబట్టి చూడండి న సంపకుడు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు నేను రక్షణ వంత నేను మాంసం పొందుకుంటా నాకు ఏందో ఆటంకం అని చెప్పి పొందుకోం అట్లా నిర్ణయం తీసుకొని మనం ముందుకు పోవాలి ఫిలిప్ కూడా అంతే కదా అట్లనే వెళ్ళిపోయింది ఆయన సువార్త కాబట్టి అలాంటి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తాను నువ్వు ఒక అడుగు ముందు వేస్తే ఆయన స్థిరపస్తాడు స్టెప్ నువ్వు తీసుకోవాలా నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే ఆయన నేను నడిపిస్తా ఉంటాడు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వేం చేస్తావు ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేసినాక ఏం చేయాలి నువ్వు వెళ్ళాలి కదా బండి స్టార్ట్ చేస్తే అక్కడే పెడితే అర్థం ఉంటదా నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళాలా నువ్వు బండి స్టార్ట్ చేస్తే అక్కడే ఉంటది బండి నువ్వు దాన్ని మూవ్ చేస్తే ఒక ముందు అడుగు ముందుకేస్తే పోతేనే ఉంటావు కదా స్పిరిచువల్గా అంతే నువ్వు స్టార్ట్ అయ్యి దేవుల్లో నువ్వు స్టార్ట్ అయ్యి దేవుని స్థిరపరి ఇప్పుడు నువ్వేం చేయాలి ముందు అడిగేయాలా నువ్వు అడిగేస్తే నువ్వు పోతనే ఉండాలా అడగల ప్రభుని ప్రవ్వా నేను ఏ రీతిగా సేవ చేయాలా నేను ఎట్లా పోవాల ప్రభావ నాతో మాట్లాడు అవునప్పుడు దేవుడు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు ఎందుకంటే అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కదా శ్రమల కాలంలో ఉంటున్నాం కాబట్టి క్రైస్తవ సంఘం అంతా అందరు కదిలింపబడుతున్నారు అందరి విశ్వాసాన్ని పోగొట్టుకున్న పౌలు అంటాడు దశలోని అందరికి విశ్వాసం లేదు తీ నువ్వు జాగ్రత్తగా జీవించు కాబట్టి అందరికి విశ్వాసం లేదు విశ్వాసంలో పడిపోతున్నారు ఎందుకంటే శ్రమల్లో వాళ్ళంతా విశ్వాసాన్ని పోగొట్టుకున్న అంతే కూడా అభ్యంతర మనం అభ్యంతర వీలేదు చివరి వరకు ఆయన రక్షణ ప్రణాళికలో మన చివరి వరకు మనం ఉండాలి మనం ప్రభు ఈ లోకంలో నువ్వు ఎంతకాలం నిండి పెడతాడు ప్రతి ఆ ఆ చివరి గడియ వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించాలా ఆ పరిచయం ముట్టించాలా పౌలు చేసినాడా మంచి పోరాటం పోరాడినా నా పరుగు కడ ముట్టించింది అన్నాడు ధైర్యంగా చెప్పగలను ఆయన చూడండి అలాంటి అలా మనం చెప్పగలమా మనం చెప్పాలా ఆ స్థితికి మనం ఎదగాల ప్రభు మనకు సహాయకుడు ధైర్యంగా విశ్వాసంలో ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యంలో సంపూర్ణంగా మనం ఎక్కువ సమయం ఈ టైంలో మనం ఎక్కువ వాక్యంలో గడపడానికి మనం ప్రయాసపడాలా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపం ప్రయాసపడాల మనం ఆ పోయినప్పుడే ఈ శ్రమలోంచి మనం విజయం పొంది ముందుకు పోగలం పాత నిబంధన కాలంలో మీరు చూస్తారు మికాయల దూ గాబ్రేల దూత ధాన్యాలు ప్రార్థన చేస్తుంటే సమాచారం తీసుకొస్తున్నప్పుడు సైతాన్ లూసియర్ వాడు అడ్డగించిన వాడు గాబ్రేల అడ్డగించినప్పుడు మిఖాయిల దూత వచ్చి యుద్ధం చేసినప్పుడు వాడు సైతాన్ మీద విజయం పొందినప్పుడు ఆ యొక్క గాప్యాల దూతొచ్చి దానియులకు సమాచారం ఇచ్చి వెళ్ళినప్పుడు మళ్ళా చెప్తాడు నీ మళ్ళా మదీయులు పారశీకులతో మళ్ళీ నేను గ్రహీయులతో నేను యుద్ధం చేయాలనుకుంటున్నా అన్నప్పుడు చూడండి ఆ శక్తులు మనం అడ్డగిస్తూ ఉంటాయి కాబట్టి పాత నిబంధన కాలంలో మిఖాయిల దూత వాడు అడ్డుగా అడ్డుగా ఉండి విజయం పొంది విజయం పొందిండు కాబట్టి క్రొత్త నిబంధనకు వరకు నువ్వే ఆ దూత నువ్వే ఆ మిఖాయిలు నువ్వే మిఖాయిల దూత లాగా నువ్వు అడ్డగించాలా ఆయన బిడ్డలకి ఆటంకం లేకుండా సైతాను వాడు మనుషులను చిత్రవత చేస్తున్నవాడు ఎన్నో ఆటంకాలు పెడుతున్నవాడు కాబట్టి నువ్వు అడ్డుగా నిలబడాల ఆ మిఖాయిల దూత ఎట్ట నిలబడిండో పాత నిబంధనలు కొత్త నిబంధనలు నువ్వే ఆ మిఖాయిల నువ్వు తయారు కావాలా సైతాన్ని ఎదిరించాలా లూసఫర్ గానీ గాని వాడు ఎవడైనా గాని ఎందుకంటే మన ప్రార్థన మనం అడుగుతాం ప్రార్థనలో ప్రభు మాలో నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు నీళ్ళు ఎవరు ఉన్నారు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడు నీ గొప్ప శక్తి ఆయన నీకు ఇచ్చిన ఆత్మ ఇచ్చిండు ఒకసారి మన జ్ఞాపకం దేవుడు మనకు ఆ ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఇచ్చిన గాని పిరిగిత ఆత్మ ఇవ్వలేదని చూసినాం కాబట్టి మన దేవుని ఆత్మ అభిషేకం పొందుకునే ధైర్యంగా మనం ముందుకు పోవాలా ఆ ఆయన మనకి ఇచ్చిన పరిచర్యను మనం కడముట్టించాలా మన పరుగును మనం కడముట్టించాలా మన పరుగు పందులో మన ఓపికతో మన పరిగెత్తు మనం పొందుకొని పోతూనే ఎందుకంటే మన పరుగు మన గురి మన ఏస్ప్రవ్యే కాబట్టి ఆయనను చూస్తూ మనం ముందుకు పోదాం అనేకులు ఎంతగాని శ్రమల కాలంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికి దేవుని వాక్యం ప్రకటించి వాళ్ళ విశ్వాసాన్ని తెలుసుకోవాలా అలాంటి బిడల దగ్గరికి వెళ్ళి మన వాక్యం ప్రకటిస్తే ఆ శ్రమల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు వాళ్ళకి మార్గం చూపించాలి మనం దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది మీరు ఈ రీతిగా వాక్యాన్ని పట్టుకొని జీవించండి మీ జీవితాల్లో స్థిరపరచుకోండి ఆయన వాక్యంలో మీరు ఈ రీతిగా జీవించండి అని మనం ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాల్లో వాళ్ళ విశ్వాసం బలపడతా కాబట్టి సంఘాల్లో ఇలాంటి వాక్యాలు చెప్పరు ఆదరణ వాక్యాలు చెప్తా ఉంటారు కాబట్టి మనం అట్లా చెప్పాం ఎందుకంటే ఇది ఇది చెప్పే టైం కాదు ఇది బహుశ్రమల కాలం కాబట్టి ఈ శ్రమలో ఎట్లా విజయం పొందాలా ఎట్లా తప్పించుకోలే అనే వాక్యాలే దేవుడు మనకు బయలుపరుస్తుంది కాబట్టి ఇవన్నీ క్రైస్తవ సంఘానికి మనం ప్రకటించి ఆయన చెంతకు మనం అనేకులు చేర్చాలా అనేకులు రక్షణ స్వార్తను ప్రకటించి ఒకనొక దినం ఆయన సన్నిధికి ఆ పంటను తీసుకొని పోవాలా గొర్రె పిల్ల ఆ మందిరంలోకి మనం అడుగు పెట్టాలా అలాంటి అభిషేకం అలాంటి కృప అలాంటి సేవా జీవితం మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభ పరిశుద్ధి గొప్ప దేవ మహోనతులకు తండ్రి మహిమ స్వరూపండి నీకు వందాలిసయ్య ఈ గడిచిన కాలమంత ప్రభావ మమ్మల్ని కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీకు అంతఃపురంలో మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ఒక ఉగ్రత తీరంత వరకు ప్రభావ ఉగ్రత ప్రభావ భయంకరంగా తాండవిస్తుంది ప్రభావ కానీ మీ అంతపురంలో మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభా మీకు వర్ణాలు ఇస్తాయి అనేక స్తోత్రం అయినా గొప్పదివ వాక్యం ద్వారా మాట్లాడిన అనేక సంఘాలు ప్రభు ఇప్పుడు కదిలింపబడుతున్నాయి ప్రభావ అనేకుల్లో విశ్వాసం లేదు ప్రభావ విశ్వాసం కోల్పోతున్నారు ప్రభా ఈ లోకంలో పడిపోయి ప్రభా వాళ్ళ పరిశుద్ధిని వాళ్ళు పొందుకోలేని స్థితిలో ఉన్నారు కాపాడుకోలే కనుకరించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘం ప్రభు సత్యంలోకి రావాలా అబద్ధ బోధ నుంచి మతపరమైన జీతం నుంచి ఈ శ్రమల కాలంలో ఎట్లా తప్పించుకోవాలి శ్రమల నుంచి ఎట్లా విజయం పొందాలని మీ వాక్యాన్ని వాళ్ళు ధ్యానించాలా ప్రభా దివరాత్రులు అలాంటి పరిచయలో మమ్మల్ని నడిపించండి ప్రతి సంఘాన్ని నడిపించండి ప్రతి సంఘాన్ని మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించండి సత్యంలో నడిపించిన ప్రభావ గొప్ప గొప్ప సేవకులు కాంగ్రీగేషన్ నుంచి ప్రతి సంఘం నుంచి గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాలా అనేకలు ప్రవణ్ణి మీ చెంతకు మేము నడిపించాలా ఓ ప్రవా పతి యవనొస్తే మీరు లేపడిన ప్రవా నూతనంగా మీరు అభిషేకించండి సైతన్ బంధకాల నుంచి వెళ్ళాలనిపించి మీకు ప్రతి తలంపులు ప్రతి ఒక్క తారుమారు కావాలా ఎందుకంటే మీ వాక్యం ప్రభావ ఎంతో గొప్పది ప్రభావ మీ వాక్యాన్ని స్థిరపరిచిన ఆ రీతికి మమ్మల్ని మా సేవా జీవితాన్ని మా అందరూ ప్రభావరీ మమ్మల్ని వాడుకునే ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావం నూతనంగా మీరు అభిషేకించమని ప్రారం లూయా ప్రభావాలని గొప్ప పరిచయం మేము చేయాలా అందుకోసమే ప్రభావకు మాకు ఎన్నో విషయాలు మాకు బయలుపరిచిన ప్రభావ ఎన్నో విధాలు మాకు నేర్పించిన వాక్యకు రూపకంగా ప్రభావ వాటి అన్నిటి విశ్వాసము మేము ప్రాక్టీస్ చేయాలి భయపడము అనుమానించం జడి ప్రభావ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం యహో శ్రేత మీరు అన్నారు ప్రభావ ఏ మనుషుడు ఏ నడు నీ ఎదుట నిలబడలేరన్నారు ప్రభా ఏ శత్రు కూడా మా ఎదుట ఎందుకంటే మీరు మా ఎదుట మీరున్నారు మా ముందు మీరున్నారు ప్రభాం పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభం మీరున్నారు ప్రభా మేము భయపడం ప్రభా మీరే మా ప్రాకారం తండ్రి నీకు వందనాలు ప్రభావ అలాంటి నూతనమైన అభిషేకం పొందుకుని ప్రభావ అనేక ఆత్మల ప్రభు మీ సన్నిధికి తీసుకొని రావాలా ప్రభా ఇక సమాప్తి చివరి అంచుల్లో చివరి భాగానికి మేము వచ్చినాం తండ్రి మా విమోచన దినం చాలా దగ్గరికి ఉంది కాబట్టి మేము నమ్మకంగా స్వస్థ బుద్ధి గల వారికి ప్రార్థన చేయటం మేము ఎలుక్కుండాలా ఓ ప్ర కావలే వాడిలాగా ఈ లోకం మీద ఏం ఉపద్రవం మేము కేకల వేయాల మేము కేకల వేయాల ప్రవ్వ బాప్తి నుంచి కేకలు వేసి పర్లోక రాజ్యం ఓ ప్రమే అట్లా కేకల వేయాల అనేక కావలు వాళ్ళు మేము నిర్మించాలా ప్రభావ ఓ దేవా ఈశ్వరం వాచర్స్ లాగా వాచ్మెన్ లాగా మేము ఉండాలా ప్రభు దివారాతులు మీ సందలు కనిపెట్టుకుని అనేకలను ప్రభావ మీ చెంత నడిపించే వారి లాగా మేము కనిపెట్టుకోవాలా అలాంటి వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు ప్రభావ ఎన్నో అనుభూతులు పొందినారు పూర్వకాలంలో భవిష్యత్తులు ఏం జరగబోతుంది కూడా ప్రభులు చూడగలిగినారు వాళ్ళ కాలంలో అది జరగలే కానీ వాళ్ళు ముందుగానే చూసినారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కాబట్టి ఈ టైంలో మేము ఉంటుండగా ప్రవా రాబోయే కాలంలో ప్రభా రాబోయే దినాల్లో ఏం ఏం జరగబోతుందో మీరు చూడాలా ప్రభా అలాంటి స్థితికి మేము ఆత్మలో ఎదగాల తండ్రి మేము కనిపెట్టుకోవాలా ప్రార్థనలో మీ కొరకున విశేషమైన కార్యాలు మీరు మా అందరి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించండి ప్రతి ఒక్కరికి స్వస్థత వరాలను దాన్ని ప్రవచన వివేచన వరం దయచేయండి గృహ వరాలను ప్రతి బిడ్డను నూతనంగా అభిషేకించి మీ కొన్ని గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభావ గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ ని వాళ్ళ కుటుంబాలను మీ దీవించడం ప్రభు ఆశ్రవించడం నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిష్టం మీరు ఆకడబో తొలగుతుంది ప్రభావ ఆ కుటుంబాలు అన్నింటి రక్తం తీసుకొని రావాలి ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ పొందాలా మీ సేవ చేయాల ప్రభావ మీ సువార్థ ప్రకటించాల ప్రభావ ఆయన పిల్లల చుట్టూ కుటుంబం చుట్టూ అగ్ని కంచిన ప్రభావ మీ ప్రొటెక్షన్ దేండి ఆయన వైరస్ భయంకరంగా ఉజృంభిస్తుంది ప్రభావ ఆయన ఒక పక్క నుంచి అది భయంకరంగా తయారైతుంది ప్రవ్వ ఎంతో మంది దానికి ఆహుతయితున్నారు అనుకరించమని ప్రార్థిస్తున్నాం వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపచ్చని ప్రభావ వాళ్ళ పాపం ఒప్పుకుని ప్రభు మీ సన్నిధికి రావాలి పచ్చతా పడి ప్రభావ మీ వైపు తిరగాల ఆ శిలో దగ్గరికి రావాలి ఆత్మ ని చూడాల ప్రభావ స్వస్థపచ్చే దేవుడిని రక్షించే దేవుడు నువ్వే నువ్వే రక్షకుడిగా ఉన్నావు అని తెలుసుకోవాలా ప్రభావ ఆ రీతికి ప్రతి బిడని ఆకర్షించుకుని రక్షించుకుని నీకు వందనిసయ వ్యాక్సిన్ ప్రభావ జబర్దస్త్ అని భయంకరంగా మనుషులుగా వేస్తున్నారు ప్రభావించి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆయన ఇస్తు ప్రభావ తండ్రి ఓ ప్రభావం అలాంటి స్థితి వచ్చినప్పుడు మేము ఎట్లా ప్రార్థించాలా మీరు మాతో మాట్లాడారు ఈ విధానాలు మేము అనేక క్రైస్తవులకు మేము నేర్పించాలా ప్రభావ అది మాలోని పెట్టుకోద్దా సత్యని ప్రభావ అనే ప్రకటించాలా ప్రభావ మేము కొన్ని ప్రాక్టీస్ చేసినా ప్రవ్వా మీరు అద్భుతాలు చేసినా నీకు వందాలి థ్యాంక్ యూ లాడ్ మైటీ గాడ్ ప్రవ్వాతో పాటు ఉన్నారు మీ వాక్యాన్ని స్థిరపరిచినారు ప్రభావకు వన్నా ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రవ్వా నీకే మహిమా ఘనత ప్రభావాలు అర్పించుకున్నాము ఎంత గొప్ప దేవుడు వేసేయో నీకు దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ ఓ ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినాం ఈ లోకంలో మేము దేనికి తునికే మట్టిలాంటి వాళ్ళు పురుగులాంటి వాళ్ళం అయినా గానీ ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించిన మీ కృపనిచ్చి ప్రభావ నా తండ్రి యొక్క ఆధిక్యత దైవికమైన జ్ఞానాన్ని మాకు మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు కృపవరాలు మాకు నీకు వందనాలు ప్రభాక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రభావ నీ మహిమపరిచే బిడలగా ఉండాలా నీ నామాన్ని ఘనత తెచ్చే బిడలగా ఉండాలా ప్రభావ ఏసుక్రీస్తు నామం మహిమపరచబడాలా అనేక ప్రాంతాలలో మీ సమాజంలో ప్రభావ ఈ లోకంలో ప్రభావం ఆ ఏసు క్రీస్తు నామాన్ని ప్రకటించాలా ఆయనే రక్షకుడని మా మా అందరి మీ రక్ష మీ యొక్క ఆయన మీకు రక్తాన్ని కాచినారని ప్రభా అయినా మేము అనేకులు మేము చాటి చెప్పాలా ప్రభావ అనేకులు ఆ శిరువు దగ్గర తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవకులుగా మమ్మల్ని అందరూ తయారు అలాంటి సేవకు మమ్మల్ని తయారు చేయని ప్రభావ అలాంటి సేవకు మేము సిద్ధపడాలా ప్రభావ మమ్మల్ని సిద్ధపరచని మమ్మల్ని బలపరచండి ప్రభావ విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లిపోవాలా ప్రభావ ఏవో శివతో మీరు అన్నారు ఓ ప్రభావ ఏ మనుషుడైనా ఎదుటి నిల్వ జరడాన్ని ఓ ప్రవ్వా ఆ రీతికి మేము పోవాలా కాబట్టి ప్రభా మీ ధర్మశాస్త్రం ఏది కూడా మేము బోధించడానికి ఓ ప్రభ నిరుత్సాహపడుకున్న ప్రభావ ధైర్యంగా మేము ప్రకటించారు ఒక్క ఒక పుల్లైన తప్పిపోకుండా పర్వాటు మేము పాటించాలా అనేకులు ప్రకటించాలా మా బోధ పర్వ సత్యమైన బోధగా ఉండాలా ప్రభావ ఏసు మా నోటి నుంచి ఆశీర్వద్ధమే రావాలి కానీ శాప ఎందుకంటే ఆ స్పిరిట్ మీరు మాకు మీద మా నోటితో ఏం మాట్లాడినా అది జరుగుతుంది అలాంటి ఆత్మ మీరు రిలీజ్ చేసినప్పుడు ప్రభావ అలాంటి ఆత్మ మాకు ఇచ్చినారు కనుక ప్రభావ మాటలో గాని మా తలంపులో గానీ ఓ ప్ర మాట్లాడే ప్రతి మాటలో మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ అనేకులు దీవించే వారి లాగానే ఉండాలి కానీ చేపించేవారు మా నుంచి అనేకులకు దీవెన రావాలి కాని శాపం రావద్దు ప్రభావ మా నాటలో మాటలో ప్రభావ జాగ్రత్తగా మేము మాట్లాడాలా ప్రతి మాట ప్రభావ వాక్కు మీ వాకించేతని స్థిరపరచబడాలా ప్రభావ అలాంటి అభిషేకంలో అలాంటి ఆత్మలో నడిపించి ఓ ప్రభా ఇక దినవంతా మీ సాంచీ మీకు నూతనమైన కృపణాన్ని గురించి వైరస్ వద్దలందరినీ స్వస్థపచ్చి రాబోయే దినాలు ఎట్లా జీవించాలా మీరు మిమ్మల్ని నడిపించమని బలపచ్చి స్థిరపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి సాశ్న పెట్టుకోవాలని ఆ రీతిగా ప్రభావం నా తండ్రి ఫోర్ ఇంత ప్రభావ ట్రైబల్ ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి మేము వెళ్తుందిగా ప్రభావ మీరే మమ్మల్ని అందరినీ అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోని ప్రభావ నేను పత్తి బిడ్డ మీరు అభిషేకించండి ప్రభావ నా తండ్రిని మేము తీర్మానించుకున్నాం ప్రభా మేము ముందు అడుగు మీరే మా అడుగులు స్థిరపరచండి మీ వాక్యమే మాకు తోడుగుంచండి ఓ ప్రభావ మీ వాక్య మా పాదంలోకి దీప కాబట్టి వెలుగు మార్గం ఉంది కాబట్టి మీరే మాకు వెలుగుగా మీరు మా ముందు ఉన్నారని ఆ వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నారు నీకు అందాలి మీ వెలుగుతో మమ్మల్ని నడిపించండి చీకటి చెవిలలో మీ వెలుగు వేద జలాల ప్రభావ అనేక ఆత్మరక్షణ పొందాలి విశేషమైన అద్భుతాలు ఆ ప్రాంతంలో మీరు జరిగే మమ్మల్ని అభిషేకించిన ప్రయాణం అంతా రాకపోకలు మా ఓ ప్రవ్వా వెహికల్ చుట్టూ మేము అగ్నికం చేసి దుష్టాత్మని గద్దించని ప్రభావ మార్గం సరళాలు నడిపించే ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా సురక్షితంగా క్షేమ ప్రాంతాలకు మమ్మల్ని నడిపించని ప్రవ్వా భయం చీకటి అక్కడ ప్రాంతాలు పనిచేస్తాయి అయినాగా మేము ఎందుకంటే మీకు అభిషేకం మీ ఆత్మను మాకు అంతటి మీద మీరు మాకు అధికారాన్నిచ్చారు కాబట్టి మేము భయపడడం ప్రభావ మనం ఏం చేయలే ప్రవా ఓ ప్రభు ఎంతగా శోధించగా మేము భయపడమే ధైర్యం ముందుకెళ్లిపోతాం ప్రభావ మాకు గాయాలైనా పర్లేదు వాడు వాడి రాజ్యంలో మేము అడుగుబెడుతున్నాం అది ధ్వంసం కావాలా ప్రభావ వాడి రాజ్యం కూలిపోలా ఏసుక్రీస్తు రాజం మీ రాజ్యం అక్కడ స్థిరపరచాలా మేం ప్రభావ అనేక జీవితాలలో ప్రభావ మీ వెలుగుని స్థిరపరచాలా అనేక జీవితాలలో ప్రభావ క్రీస్తుని మేము ప్రసవించాలా ప్రభా అలాంటి అభిషేకం అలాంటి సేవలు మమ్మల్ని నడిపించి బలపరిచి నీ నామని మేము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ అతన్ని మీరు బలపర్చిన ప్రవానికి మంచి ఆరోగ్యం దయచేసి బలక జ్ఞానం ఇంకా నింపి ఇంకా అనేక మంది విషయాలు ఆపతండి యుఎస్ఎల్తో ప్రభావ మీ కృపాల బిడ్డను భద్రపరచుకుని ప్రభావ ప్రయాణవంతలు ఉండండి చీకర్ శక్తి మీరు గద్దించండి మీ అగ్ని కంచండి అగ్ని ప్రకారం ఉండండి ప్రభావ మీకు ప్రొటెక్షన్ మీ ఆబ్దల బిడ్డ దయచేసి ఆ బిడ్డ భవిష్యత్తు మీరు గొప్ప సేవుకులుగా తయారు చేసి ఆ ప్రాంతాల బిడ్డ అనేకలు స్వార్థ ప్రకటించాలని బలమైన సాధన వాడుకోండి ప్రొటెక్షన్ దయచేసి అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రదించండి ఆ రీతి గ్రూప్ ప్రతి కుటుంబాలు మీరు ఆశ్రవదించి పేరు పేరు ఆశ్రదించి అందరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించి ప్రతి బిడ్డను నూతనగా అభిషేకించి మీకు గొప్ప సాక్షి అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయన్నేసు పరిశుద్ధ సమయంలో మాతో మాట్లాడన విషయమ భారము కలిగి తండ్రి ఏ విధంగా జీవించాలి తండ్రి మీ సువార్త చిత్తమై ఉన్నది ప్రభావ నాయన వెళ్లి చూసు వార్తను ప్రకటించుడి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని మీ యొక్క లేఖనాలు తండ్రి ప్రభావ మమ్మల్ని అనేక మార్లు తండ్రి ప్రభా మాట్లాడి ఉన్నాయి ప్రవ సాయం చేయండి ప్రభా తోడు తండ్రిగా ఉండి బలపరచండి నాయన నడిపి నాయన వాక్యానుసారం ఆయన జీవితం జీవించే వారంలో ఉన్న సాయం చేయండి ముఖ్యంగా తల్లి ప్రభాయన తిమ్మోతిని పంపిణ్ ప్రభా శ్రమలలో వారు ఎక్కడైనా తల్లి ప్రభ కోల్పోతారేమో అప్పవాది వారిని వేస్తారేమో అనేసి తండ్రి నాయన వారిని మరలా ఒకసారి కనిపెట్టడానికి తిమ్మోతిని పంపించుకున్నారు కానీ ఆ శ్రమలలో తండ్రి ప్రభ నాయన తెలుసుకోవాల్సిన వెనుకంజ వేయకుండా తల్లి మీ వైపు చూచి చూ ముందు కొనసాగాలను తల్లి ప్రభా మా యొక్క కూడా అనేక సేవకులను పంపిస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా మా యొక్క దౌర్భాగ్యం బలహీనత వీటిని జ్ఞాపకం వేసుకొని సరిచేయండి ప్రభావిలం తండ్రి ప్రభా బలపరచండి ప్రభాయ సమాధానం దయచేయండి ప్రభు గొప్ప కార్యాలను చేయండి ప్రభావి మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్న బిడ్డలం ప్రభావర్ లేరు ప్రభు తండ్రి వాళ్ళు ఇంకను మీకు విరోధమైనది ఏవి ఆయన ఉంటే వాటిని తొలగించి తండ్రి మీరు అక్కడ నిండా రహితముగా నిష్కలంకమైన సజీవ యాగంగా మా జీవితాన్ని సమర్పించుకునే విడుదలగా మేము బలపరచలేదు లోకాశలు దురాశలు నేత్రాశలు దంభము మనుషుల మెప్పు తండ్రి ముందు మేమే ఉండాలన్న కోరికలు ఆయన వీటల్లో నుంచి మాకు విడుదల దయచేయలేదు ప్రభావ అబద్ధాలు మోసాలు తండ్రి ప్రభావ నుంచి సంపూర్ణ విడుదల దయచేయం స్వనీతి పొరలు పెద్ద నామికు వ్యతిరేక స్వభావాలు వాళ్ళు ఉన్నాయి మేము మే మాత్రం నీటి మంటలం కాకపోవడం మీరు మాత్రమే మా నీతి అయ్యారు తండ్రి మీకు వందనాల స్తోత్రాలు తండ్రి అదే మరియు దాస్వా చేసుకుంటు సంపూర్ణ ఆరోగ్యం దయచు బలపరచు స్వతపరచు కుటుంబంలో సమాధానం దయచు అనురాధ సిస్టర్ ని నాకం చేసుకుంటున్నా కిడ్నీ స్వస్థపరిచింది ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభావ కుటుంబంలో తండ్రి విగ్రహ ఆరోధికులు నా కుటుంబాలకు రక్షణ దయచేసి అదే మరి బ్రదర్ మల్కమ్ ముట్టినారు ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థపరిచానికి ధైర్యం సమాధానం దయచేది వందనాలు స్థూత్ర సహోదరుల తండ్రి ప్రభా నైనా ఆదిలాబాద్ తండ్రి ట్రైబల్స్ మినిస్ట్రీ దగ్గర వెలుచుండగా తండ్రి ప్రభావ సంపూర్ణ నీ చిత్త ప్రకారంగా వెళ్ళిట సహాయం చేయాలి ప్రభా త వాడి త్రములు అక్కడ కూలిపోవాలి ప్రభా రాజ్యాలు కూలిపోవాలి ప్రభా తండ్రి అనేకులు రక్షింపబడాలి ప్రభా సహాయం చేయాలి అక్కడ బలపరచు తండ్రి ప్రభావ వెలిచుండగా కారు కి ఎటువంటి యాక్సిడెంట్స్ రిపేర్స్ కలగకుండా తండ్రి ప్రభా నైనా వెళ్ళి చిన్న బిడ్డలు తండ్రి ప్రభా ఏ అపాయములకు గురిక మీ యొక్క అగ్ని కంచు సహోదరుల నోట కేవలం మీ మాట వారు అగ్నిక తండ్రి వారు అగ్నిని బయలుపరచండి ప్రభావి చేయండి ప్రశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి నింపండి ప్రభు బలపరచండి తండ్రి ప్రభా అతిశయము గర్వం రాకుండా ఆయన మీ యొక్క పాత్రలుగా తగ్గించుకునే ప్రభావం ప్రతి ఒక్కరికి లపరుచుతాను అదే మరిగా కోవిడ్ బాధితులు ఇంకా నాయన ముఖ్యంగా అమెరికా బ్రిటన్ ఇటువంటి దేశాలు కుప్పకూలిపోతున్నారు తండ్రి అక్కడ ఇమ్యూనిటీని దయచేయం రెసిస్టెన్స్ ని దయచేయండి స్వస్థతను దయచేయండి రక్షణ ప్రభావ వారిని బట్టి మేము కూడా ఎంతో తల్లి ప్రభా భయంతో వణుకుత రక్షణను కాపాడుకొని తన్ను మూస్తే తెలుస్తుంది ప్రభావ ఎవరెక్కడ కాబట్టి గమనికను మేము తెలుసుకుని తండ్రి ప్రభావ ముందుకు వెళ్లే వరం తండ్రి పరచు మిమ్మల్ని సంతోషపరచు మీ నామాన్ని హెచ్చించి మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే బుద్ధల గుంటే ముందుకు సాగించు మీ ఇరుకు మార్గంలో వెళ్ళి కర్మలు తప్పకుండా వస్తే వాటిని తెలుసుకున్న వాటిని జయించే శక్తిని మాకు అనుగ్రహించిన తండ్రి ప్రభావిష్టపడిన వాటిని మా జీవితంలో ఫలించలేక సాయించండి రవి బ్రదర్ని ఇంకా బలపరుచు తండ్రి అనేకులు ఏదైతే పెట్టుకున్నాను తండ్రి ప్రభావి అనేకుల దగ్గర తండ్రి అన్ని భాషలలో చెప్పే శక్తిని సామర్థ్యం అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి ఎవరైతే రాలేకపోయినారో ఆ బిడ్డలని జ్ఞాపకం వచ్చిన బ్రదర్స్ ని దీవించండి బలపరచుకుని ఇంకా మర్చిపోయిన వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేశాను ఇచ్చిన వాళ్ళ వరకు అదే ఆత్మ నడిపిణి సుధు శివ కాలంలో నిభ ఇంకా ఆత్మ ఎదిగాల ఇంకా వాక్యం సుఖ్యాన్ని చూపించండి మీకున్న ఆసక్తి కలిగించి మీరు ఆసక్తి మాకు కదిలిచింది నా అభిమాని సూతం నా వివాహ భయంకర జనాలు ఇస్తు ప్రభావం ప్రభా సేవలు వాళ్ళ వాళ్ళ గొప్ప జీవన కలిక ఆత్మ తెలువని సరస్వత నడిపించండి నా అభిమాని ఆత్మ తెలువని మీరే కనబడి మీరు మాట్లాడి ఆ బిడ్డ రక్షణ పొందాలా నా అభిమాని సృతం ప్రభా మీ గొప్ప దేవుడు ఇష్టప్రభ అన్నది నా అభిమాని యక్షప్రభ మనతో మీ యొక్క ప్రాంతం చెత్తాన్ని ప్రభా మనందరూ తెలియని బయలుపరచం చూద్దాం వాక్యం ఫలింప చేయని దాన్ని లంబరేసుకోవాలా జీర్ణం చేసుకోవాలా ప్రభావి ప్రకటించాలా దేనిషయపడప్రభ అభిమానిస్తుంది యక్షప్రభ ఇంతమంది కుటుంబాలు రాలే వాళ్ళకి జీవించి ఆశీర్వదించి వాళ్ళకి సేవలు వాళ్ళ బరం సాధించండి ప్రతి కుటుంబం ప్రభ ష్యోగ కుటుంబం ఉండాలా అటు ఆసక్తి కలిగిన ఉండాలా మా కుటుంబం ఉండాలి యశప్రభ మీరే కాదించింది సైతం చూడని ఒకటి కాల్చి స్థిరపరిచి బి అలగి ప్రాంతంలో పోతున్న కూర్చొని పొందాలి ఆ సైతం కట్టుకంటే కూల్చేసి దానిలో విజయం చేసి సేవ జరిగించి మన ప్రభుత్వ సమాధానం నడిపింపు మనకు అందరికి వైరస్ మార్కండ్ గారి కుటుంబానికి అరుణ్ గేర్ కుటుంబానికి గ్రూప్ లోని ప్రతి కుటుంబానికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన